టిక్ని కనుక్కుందాం అనుకున్నాడు ఆయన ఎవరో పాపం తింటూ తింటూ బ్రెడ్ ముక్కలు అక్కడ పెట్టి వదిలేసాడు ఈ ప్రయోగాల్లో మర్చిపోయాడు మర్చిపోతే అది రెండు రోజుల తర్వాత బూజు పెట్టింది ఈ బూజు నేని పనికి వస్తుంది అని ఆయనకి ఐడియా వచ్చింది అప్పటి చాలా వాటి మీద ప్రయోగాలు చేశాడు ఏం ప్రయోగాలు సక్సెస్ కాలేదు విజయవంతం కాలేదు ఈ బ్రెడ్లో బూజు నేను పెట్టలేదు కదా దాని అంతా అదే తయారైంది కదా దానంతరం అదే తయారైంది మరి మానవుడికి ఎందుకు ఉపయోగపడదు ఈ భూజు ఎందుకు ఉపయోగపడదు అని ఆలోచన ఆ బూజులో నుంచి పెన్సిలిన్ తయారై చూడండి అంటే అతనిలో విజ్ఞానం ఉండాలా వద్దా ఉండాలి ఆ విజ్ఞానాన్ని ఎటు వాడాలనేది తెలియాలి తెలిసింది తెలిస్తే ఉపయోగించాలా వద్దా ఉపయోగించాలి ఉపయోగిస్తేనే ఎండ్ రిజల్ట్ అయినటువంటి యాంటీబయాటిక్ పెన్సిలిన్ తయారైంది లేకపోతే ఆయన కూడా మళ్ళాగానే బ్రెడ్ బటరు బ్రెడ్తో సరిపెట్టుకుని ఉంటే యాంటీబయాటిక్కే వచ్చింది నో యాంటీబయాటిక్ కాబట్టి ప్రతి ఇన్వెన్షన్ ప్రతి డిస్కవరీ వెనకాల ఉన్నటువంటిది ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి అయితే ఈ పంచభూతాత్మకమైన ప్రకృతి ఈశ్వరుడనే లక్షణాన్ని నీకు తెలియజెప్తుంది ఈ పంచభూతాత్మకమైన ప్రకృతి ఈశ్వరీయమనేటటువంటి లక్షణాన్ని లక్ష్యాన్ని నీకు అందిస్తుంది ఈ దృష్టితో చూసిన వాళ్ళు ఆధ్యాత్మికులు ఇదే పంచభూతాత్మకమైన ప్రకృతిని పదార్థగతమైన వస్తుగతమైన శరీర దృష్టితో చూసినటువంటి వాళ్ళు భౌతిక విజ్ఞానులు వీళ్ళది విజ్ఞానమే ఆధ్యాత్మికము విజ్ఞానమే ఇదేమిటంటే తనను తాను తెలుసుకునేటటువంటి పద్ధతిలో ఉన్న విజ్ఞానం తాను తప్ప మిగిలినవన్నీ తెలుసుకునేటువంటి పద్ధతిలో ఉన్నది భౌతిక విజ్ఞానం ఎటువైపు నువ్వు ఈ బుద్ధిని నడుపుతావు అనేది నీదే కొండ అన్న నామరూపం కూడా తన ఉనికి చైతన్యం తనకు తెలిసినట్లు అంటే ఎరుకలో నిలుపుకున్నట్లు తన ఉనికి తన ఉనికి తనకు ఆనందం అన్నట్లు సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములను తనకు తాను గుర్తించలేకున్నా వ్యక్తం చేస్తూ కొండ అన్న నామరూపములలో భౌతికమైనది చూడండి ఈ లాజిక్ ని అర్థం చేసుకోవడం అత్యంత కష్టం ఒక భారతదేశంలో మాత్రమే అర్థం అవుతుంది చోట్ల అర్థం కాదు భారతీయ సనాతన ధర్మం ఏం చేసిందంటే తిరుమల ఏడు కొండలు అలిపిరి గేట్ దగ్గర దగ్గర నుంచి ఎవరు చెప్పులేసుకోకూడదు అని నియమం పెట్టారు ఎందుకని ఒరే అది బండా కొండ కాదురైన సప్త శైరములు నీలో ఉన్నటువంటి షడాధారములకు ఆ ఏడు కొండలు ప్రతీక నీవు ఆ షడాధారముల ద్వారా ఏడు మూలాధారం నుంచి సహస్రార చక్రం వరకు ఉన్నటువంటివి ఎన్నైతే ఏడు లక్షణాలున్నాయో ఏడు కేంద్రాలున్నాయో ఆ ఏడు కేంద్రాలకి ఆ సప్త గుర్తు నువ్వు ఒక్కొక్క కొండ దాటుతూ వెళ్లే కొద్దీ కూడా ఒక్కొక్క కేంద్రాన్ని దాడుతూ వెళ్ళిపోతావు తెలిసినవాడికి తెలియని వాడికి శాంతం ఆనందం లేని దాకా నన్ను చెప్పులు వేసుకెళ్ళవచ్చు కదా నాలుగు మాడల వీధిలో కూడా చెప్పులేసి తిరిగితే కాళ్ళు కాలకుండా ఉంటాయి కదా ఏంటో వీళ్ళు చాదొస్తాం అనుకుంటాడు వెళ్ళనిస్తే బంగారు అవతలకు కూడా చెప్పులు వేసుకుని వెళ్ళిపోవచ్చు దాంట్లో ఏ మేము వెళ్తా లేకేమైంది చర్చ్లోకి మసీదులోకి నువ్వు ఎక్కడ ఏ ప్రార్థనా స్థలానికైనా సరే చెప్పులు ఎందుకని ఏ ఆ కాస్త దూరం నడిస్తే మానవుడిగా ఏమన్నా నష్టం వస్తుందా జాగ్రత్తగా గుర్తించాలన్నమాట కొండ అనేది కొండలాగా ఉండటం ఉందే లేదా ఇప్పుడు అక్కడ ఉంది అది సత్తు కొండ సజీవమా నిర్జీవమా మన దృష్టిలో సజీవం అంటే ప్రాణం గాలి శ్వాసించే వాటినే మనం జీవం అని అంటే మరి అప్పుడు అమీబా శ్వాసించదు దాని జీవను ఒప్పుకోమా అంటే జీవం దాని దేనికి నిర్ణయం చేయాలి ఇప్పుడు ఏక కణ జీవిలో కూడా జీవం ఉంది కదా మరి కొండలో జీవం లేదా ఆ కొండ మీద ఎన్నో జీవరాశులు ఆ కొండ మీద పంచభూతాత్మకమైన ప్రకృతి ఆ కొండలో చైతన్యం లేదా భౌతిక విజ్ఞానవాదులు కూడా చెప్పారు యన ఘన పదార్థంలో కూడా చైతన్యం ఉంది అణువులు కదుల్తునే ఉన్నాయి పరమాణువులు కదుల్తునే ఉన్నాయి ఎక్కడ కదలిక ఉందో అక్కడ చైతన్యం ఉంది పోతే ఒక సెట్ ఒక రూల్కి లోబడి ఒక పరిమితికి లోబడి కదులుతున్నాయి